శ్రీగరుభ్యో నమ హరి ఓ శృతిస్మృతిపరాలయ కరుణాయం నమాభగత్పాదశంకరం లోకశంకరం లో ప్రవృత్తిరారంభ కర్మణాశనస్పృహ రజశ్వేతాను జాయ ే భరతర్షభ అదే శ్లోకం చెప్పాలి కదా భాష్యంలో సో హే భరత వంశంలో శ్రేష్ఠమైన వాడా అని అర్థం భరత ఎందరో మహారాజులు వచ్చారు వారందరిలో నేను చాలా గొప్పవాడు అని అభిప్రాయం దట్ ఈజ్ రజసి వివృద్ధే రజోగుణము బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు అంటే మనిషి యొక్క మనస్సు ఇంద్రియములు దేహము ఇవన్నీ ప్రకృతి యొక్క కార్యము వీటి ఎందు రజోగుణం యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటుంది సో కొంతమంది అలాగే ఉంటారు వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు చాలా రాజసికులు వీళ్ళు అని చాలా రజోగుణంలో ఉన్నట్లు ఎలా ఉంటారంటే వాళ్ళు లోభ సో చాలా లోభాన్ని కలిగి ఉంటారు తర్వాత మనము ప్రవృత్తి ఆరంభ ప్రవృత్తి అంటే ఇంటెన్స్ యాక్టివిటీ కర్మణ్యతలో ఉంటారు అలాగే ఆరంభ అంటే ఏదో ఐడియాస్ తోటి కొత్త ఆరంభాలు చేస్తూ ఉంటారు ఏదో మొదలు పెడుతూ ఉంటారు విశ్రాంతిగా ఉండడం ఎరగరు శాంతిగా ఉండడం ఎరగరు అంటే మనిషి యొక్క సారము కర్మని భ్రమపడతారు ఆ కారణంగా ఏవో కొత్త కొత్త కర్మల్ని మొదలు పెడుతూ ఉంటారు తర్వాత మనిషి యొక్క సారము స్వరూపము ఉనికి బీయింగ్ ఉనికి సత్త అని వాళ్ళు ఎరగరు సో దీన్ని ఏమంటారంటే కన్ఫ్యూషన్ బిట్వీన్ డూయింగ్ అండ్ బీయింగ్ అంటారు చేయడము ఉండడము చేయడం వేరు ఉండడం వేరు వాళ్ళకి తన స్వరూపము ఉండడము అని ఎదుగదు అందుచేత తమ స్వరూపము చేయడం అనే అనుకుంటూ ఉంటారు అనుకుని ఏదో ఒక పనులను చేస్తూ ఉంటారు ఆ పనులు కూడా రాగద్వేషముల చే ప్రేరితలై చేస్తూ ఉంటారు కాబట్టి అందు ఆ కారణంగా అవి దోషములు ఆరంభము రూడూ కూడా దోషములే అది మనం చూసాం కర్మణం ప్రవృత్తి ప్రవృత్తి కర్మణాం ఆరంభ ఇంకా తర్వాత అశమ అశమ అంటే సో ఈ అశాంతి అశమ అంటే శాంతి అది కదా దీన్ని పదం విన్నారా హల్చల్ అంటారు హల్చల్ అని విన్నారా అదంతా కూడా రుజోగుణం హల్చల్ ఇప్పుడు మీరు బాణాసంచల్చారనుకోండి అది రజోగుణం ఇప్పుడు పెళ్ళి ఊరేగింపు బాణాసంచ అది రజోగుణం అయితే పెద్దగా బాజాలు భజంత్రిలు కొట్టేస్తూ ఉండడం ఇదంతా రజోగుణం దేవుడి పెళ్ళికి చేస్తే రజోగుణం ఎలాగో రజోగుణము దేవుడికి చేశారనుకోండి అప్పుడు రుజోగుణం అది కూడా రుజోగుణం సో హల్చల్ హల్చల్ కాబట్టి ఇప్పుడు ఏదైనా లౌకికులు డ్యాన్స్ తీస్తూ ఉంటారు అది నిజోగుణం కరడు గట్టిన నిజోగుణం అయితే ఈ భాగవతంలో భాగవతం చెప్తూ ఉంటారు చేతుడు ఆర్కెస్ట్రా అక్కడ డ్యాన్స్ చేయడానికి కూడా చోటు పెడతారు ఇప్పుడు మీలో మధ్యలో ఇవ్వడం లేదు అక్కడికక్కడే డ్యాన్స్ చేస్తుంటే కుర్చీలో అడ్డు అదే సందర్భంగా ఉండదు కాబట్టి డ్యాన్స్ చేయదలుచుకుంటే ఇగో ఈ కార్పెట్ని వీళ్ళందరినీ లేచి కుర్చీల్లో కూర్చోబెట్టుకొని నేను ఖాళీగా పెడతాను ఎవడైనా డ్యాన్స్ చేయాల్చుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు నేను పాఠం చెప్తూ ఉంటాను భాగవతం భాగవతం పాఠం డ్యాన్స్ ఇలాగే నడుస్తూ సో అదంతా కూడా రజోగుణం మీకు ఎక్కడైనా డ్యాన్స్ ఉందంటే అది రజోగుణం కారణంగా ఆ సిస్టమ్ కరెప్ట్ అయిపోతుంది చాలామంది మంచి స్వరూప జ్ఞానం అని కలిగి ఉండి బోధలోని చాలా క్వాలిటీలో ఉన్నటువంటి బోధలో ఉన్న మహాత్ములు కూడా ఎప్పుడైతే శిష్యులని డ్యాన్స్ చేయటానికి అనుమతించి డ్యాన్స్ని ఎలా చేశారో ఆ సిస్టము మీకైతే షార్ట్ పీరియడ్ అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినప్పటికీ అది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే డ్యాన్స్ అంటే ఏమిటి మీకేమైనా విరోధమా డ్యాన్స్ అంటే విరోధ డ్యాన్స్ అంటే నాకేదో విరోధం కాదు అప్పుడప్పుడు చూడడానికి బాగానే డ్యాన్స్ ఐ డోంట్ మా కూర్చుని అదే విధంగా డ్యాన్స్ చూడమంటే నా వల్ల కాదు కానీ మొత్తానికి ఏదో పోగొట్టుసేమి చూడడానికి నాకేదో విధంగా ఐ డోంట్ ఎనిథింగ్ లైన్స్ డ్యాన్స్ ఈ పాయింట్ ఈజ్ డ్యాన్స్ అన్నది అది రజోగుణం యొక్క ఆపరేషన్ రజోగుణం తప్ప అది వేదాంతానికి పనికిరదు కాబట్టి కర్మ సందర్భంలో ఏదైనా కర్మ చేస్తున్నారనుకోండి చేస్తుంటే కొంచెం అట్లా హల్చల్ ఏదైనా మీరు పెట్టుకున్నా దానికి సోఫ్గా ఉంటుంది కానీ ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారం చేసే సందర్భంలో లేకపోతే భాగవతము మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథముల యొక్క బోధ ఆ సందర్భంలో డ్యాన్స్ అనేది ఎప్పుడైతే పెట్టారో వేరెవర్ దట్ లీడ్స్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ ఆ దేహాభిమానం పెరిగిపోతుంది డ్యాన్స్ అనేప్పటికీ అండ్ వన్ థింగ్ లీడ్స్ టు ది అదర్ ఆ విధంగా కనప్షన్ సెట్ ఇన్ అవుతుంది ఇంకా మీ ఇంతకంటే ఎక్కువ దృష్టాంతాలు చెప్పినట్లయితే బాగుండదు కాబట్టి యూ థింక్ అబౌట్ ఇట్ అషమ అంటే అశాంతి సో ఈ హల్చల్ అంటే గడబడి చేస్తూ ఉండడం సో కొంతమంది హూహా కేకలో వేస్తూ ఉంటారు తర్వాత హఠాత్తుగా మంటలో వేస్తూ వస్తాయి ఆ దీపాలు ఇళ్ళ ఇల్లు తిరుగుతూ ఉంటాయి ఎదుగుద నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందా అదంతా కూడా అది క్లబ్బులను హోటల్ హోటల్స్ అటువంటి వాటితోట ఉంటే అది ఎలాగో రజోగుణమే అది దేవాలయము దేవుడు పూజా సందర్భంలో ఉన్నప్పుడు కూడా రజోగుణం అది సంగీతం ఎందుకంటే అశమ శమముండాలి తప్ప ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉండాలి తప్ప అలా విచ్చలవిడిగా మనస్సుకి ఇంద్రియములకు వ్యాపారమును పెట్టుట అన్నది రజోగుణంలోకి వస్తుంది తర్వాత స్పృహ స్పృహ అంటే కోరికలు సో అవన్నీ రజోగుణంలోకి ఉంటాయి ఏవేవో కోరికలు ఉంటాయి డైమండ్ రింగ్ పెట్టుకోవాలని కోరుకుందనుకోండి రజోగుణంలో మంచి గుడ్ క్వాలిటీ టోపీ పెట్టుకోవాలని కోరుకుందనుకోండి రజోగుణంలో ఏదైతే ఏ కోరికున్నా అదంతా రజోగుణంలోకి వస్తుంది భాష్యకారులు అంటున్నారు అశమ అనూపశమ అంటే ఇంద్రియము ఇంద్రియ నిగ్రహములకు ఉపశమము ఇన్ పర్టికులర్ మనస్సు మనస్సు యొక్క నిగ్రహము అంటే శాంతంగా ఉండడం మనస్సు మనస్సు క్వయట్గా శాంతముగా ఉంటా కానీ ఉపశమ అంటారు అది లేకపోవడము దానికి విరుద్ధమైనటువంటి స్థితి మనస్సులో దానికి అశమ అని అది ఎలాగంటే హర్షరాగాది ప్రవృత్తి సో అదంతా కూడా అనుపశమం కనుకే వస్తుంది హర్షము అంటే తీవ్రమైన ఉద్రేకముతో కూడినటువంటి సుఖానుభవానికి హర్షము ఉంటాయి అంటే చప్పట్లు కొట్టారనుకోండి ఆల్రెడీ హర్షము చప్పట్లు అలా ఉంటే ఇప్పుడు మీరు అయితే ఏదంటే మీరు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారనుకోండి బర్ధ చెప్పింది ఉపన్యాసం చెప్తూ ఉంటారనుకోండి అదిగో శ్రీకృష్ణుడు రాధాన్ని చూసినాడు ఆనందంతో ఆయన ముఖం వికసించింది అనేది చప్పట్లు కొట్టే వైడి చెప్పట్లేదు కొన్ని దాంట్లో చప్పట్లు కొట్టాల్సింది ఆ కంసుడు ఆ మంచపై ఉండగా శ్రీకృష్ణుడు ఒక్క గంట వేసి వాడు పీక పట్టుకున్నాడు అని చపట్లు కొట్టేయడం అలా మధ్యలో చప్పట్లు కొట్టేస్తూ ఉండడు అంటే ఇది ప్రమోట్ చేస్తారు ఈ మహాత్ముడు దాన్ని ప్రమోట్ చేస్తాడు అంటే అర్థం ఏంటి ఆయనకి సత్వగుణం యొక్క విషయం ఆయనకి తెలియలేదు అండ్ దెన్ ఆయన యొక్క గైడెన్స్లో వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు వీళ్ళందరూ కూడా ఎజోగుణ ప్రధానంగా ఉన్నారు ఇంకైతేనే చప్పట్లు కొట్టడాన్ని మహాత్ములు అంగీకరించారు ఏదో అప్పుడప్పుడు మన అదే మనం కంట్రోల్లో లేని పరిస్థితిలో ఏదో అందరూ చప్పట్లు కొట్టడం అలాంటిది ఏదైనా అయితే ఇప్పుడు దానికోసం పెద్ద ఇష్యూ అయితే చేయరు కానీ తమకు తెలిసి అలా ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు చప్పట్లతో ఆకుండగా మీరు కొంతమంది చప్పట్లు కొడుతూ హూ కేకలు వేశారనుకోండి అదంతా కూడా రజోగుణంలోకి వస్తుంది ఇంకా అట్టకంటే పెద్దవి డ్యాన్సులు బాణా సంచాలం చేశారనుకోండి ఇక రజోగుణము అని వేరే చెప్పనక్కర్లేదు అలాగే బాధ్యాలు వాయించేస్తూ ఉండడం ఈ రకమైన నాయసీ ప్రవృత్తి అంతా కూడా రజోగుణంలోకి వస్తుంది అలా ఉండకూడదు సో తర్వాత మన ప్రవృత్తి హర్షము అంటే తీవ్రమైనటువంటి హర్షము అంటే ఉద్రేకముతో కూడిన సుఖానుభవము దాన్ని హర్షము అంట ఉద్రేకంతో కూడినటువంటి సుఖానుభవము ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి మీకు నచ్చిన పక్షం ఒకటి ఉంటుంది మీరు సపోర్ట్ చేసే పక్షం ఒకటి ఉంటుంది దాని వాడు సిక్స్ కొట్టిన వెంటనే మీరు వెన్న లేజీలో అయితే డ్యాన్స్ చేసేస్తాడు దట్ ఈజ్ కాల్డ్ హర్ష అటువంటి ప్రవృత్తి చాలా తక్కువ ఇక రాగముతోటి రాగము ఆదిశబ్దం చేత ద్వేషము రాగంతో ద్వేషంతో మీరు ఏ పని చేసినా కూడా అది రజోగుణంలో పడిపోతుంది యాజ్ సే రజోగుణము అంటే దోషముతో కూడినదేమే జనరల్ అండర్స్టాండింగ్ ఇంకా స్పృహ సర్వసామాన్య వస్తు విషయా ప్రశ్న దాన్ని స్పృహ ఇప్పుడు విండో షాపింగ్ వల్ల ఎప్పుడైనా విన్నారా ఎందుకంటే రెండు మీద అడిచి వెళ్తూ ఉంటారు ఫుట్పాత్ మీద చోట మన దేశంలో ఫుట్పాత్లు లేకపోవడం ఇట్ ఇస్ నిస్ఫార్చూన్ ఉన్న చోట ఆ ఫుట్పాత్ మీద నడిచి వెళుతూ ఉంటారు ఫుట్పాత్ని ఆనుకునే షాప్ ఉంటుంది ఆ షాప్కి గ్లాస్ డోర్స్ ఉంటాయి ఆ గ్లాస్ డోర్స్లోనుక గుడీస్ అన్నీ పెడతారు అవి చూసుకుంటూ అక్కడ ఆభరణాలన్నీ కూడా అరేంజ్ చేస్తారు అవి చూడడం చూసి ఈ నెక్లెస్ మనకు ఉంటే బాగుందో ప్యాంట్లు షర్ట్లు అలాగ గుట్టలు గుట్టలుగా వేలాడ తీస్తారు ఇవి చాలా బాగున్నాయి అవి షర్ట్లు ఏదైనా మనకి రెండో మూడో ఉంటే బాగున్నాయి అనుకో ఇవన్నీ సర్వసామాన్యమైన వస్తువులు నిత్యకృత్యంలో అవసరం ఉన్నా లేకపోయినా వాడుకుంటూ ఉండే వస్తువులు ఉన్నాయి కదా సరే ఆ వస్తువులు అవసరమైన మేరకు సంపాద సంపాదించుకుని మీరు వాడుకోవడంలో తప్పు లేదు కానీ వాటి ఎడల లోభము అవుట్ దిఖావో అవుట్ దిఖావో ఏమైనా అర్థమవుతుంది అది లోభం అవుట్ దిఖా ఉంటే ఇంకా చూపించు ఇంకా చూపించు ఇంకా చూపించు అలాగా రెండు వందలు చూసేయటం చూసేసి ఓ పదో ఇరవయో కొనుక్కు తెచ్చేసుకోవటం ఏం చేస్తారు ఇప్పుడు పది షర్ట్లు టీ షర్ట్లో పది షర్ట్లు కొనేసారనుకోం ఏం చేస్తారు ఒకటి రోజులు ఊపితా ఉంటాయి సో అలాగే ఆ రకంగా సర్వసామాన్యమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ఎడల తృష్ణ అంటే వాటిని పొంది తీరాలి అనేటువంటి పేరాస అది తృష్ణ దానికే స్పృహ అని పేరు చది ఈ లక్షణము రజోగుణము అధికంగా ఉన్నప్పుడు ఉంటుంది రజసి గుణే వివృద్ధే ఏతానిలింగా నిజాయించే హే భరతర్షభ ఓ అర్జున వాడు ఎందు రజోగుణం బాగా ఎక్కువగా ఉన్నది అని చెప్పడానికి ఇవన్నీ కూడా చిహ్నములు మీరు ఆ గుర్తులు వాటిని బట్టి వీడు రజోగుణంలో ఉన్నారు అని గుర్తుపెట్టా ఎవరికి వారు కూడా ఇది రజోగుణము అని తెలుసుకోవచ్చు మీరు ఇతరులలో రజోగుణాన్ని చూశారనుకోండి యూషుడ్ అవాయిడ్ దోషు ఎందుకంటే వాళ్ళతో సంఘం పెట్టుకోకూడదు రజోగుణం ప్రధానంగా ఉంది వాళ్ళతో వాళ్ళు దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి మెత్తగా సర్ది చెప్పేసి పంపించేసి మనం వాళ్ళ దగ్గరికి పని కట్టుకుని వెళ్ళకూడదు వాళ్ళతో అసలు ఎటువంటి సంఘాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అవుతారని సామెతండి ఆరు నెలలు కలిసి వారు వీరవుతారని ఆరు నెలలు అక్కర్లా ఆ రోజులు ఉంటే చాలు రజోగుణం వాళ్ళతో ఆ కొంత రజోగుణాన్ని మనకి కూడా అంటకడతారు సో ఈ విధంగా ఆ రజోగుణం ఏడల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే రజోగుణము ఇట్ లీడ్స్ టు అది తీస్తుంది దేనికి దారి తీస్తున్నది తెలిసిన రెండింటికి దారితీస్తుంది ఒకటి పాపము రెండవది దుఃఖం అధర్మానికి దుఃఖానికి దారితీస్తుంది ఇప్పుడు మీరు రాత్రి ఒంటి గంట దాకా డ్యాన్స్ చేశారనుకోండి మొన్నటి రోజంతా కూడా అలసటగా ఇబ్బందిగా చాలా కష్టపడుతూ ఉంటారు అది దుఃఖమేగా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో మీరు అధర్మం కూడా చేశారనుకోండి ఏదో అభక్ష్య భక్షణము అపేయ పానము ఇటువంటి అధర్మం కూడా చేశారనుకోండి అప్పుడు ఈ అధర్మం యొక్క ఫలము కూడా తరువాతి కాలంలో అనుభవించాల్సి ఉంటుంది సో రజోగుణము ఎక్కడ ఉన్నప్పటికీ దాని నుండి పాపము దుఃఖము పాపము అనే మాట మరీ మరీ హెవీగా ఉందని మీకు అనిపిస్తే అధర్మము అని మీరు అధర్మము దుఃఖము వాటిని వాటికి దారి తీసుకుంది కాబట్టి రజోగుణం మన ఎందు ఉండకుండా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇతరులు ఎందు రజోగుణం ఉన్నప్పుడు కూడా గుర్తుపట్టి మనం వారికి దూరంగా ఉండడం అవసరము శ్లోకం అనేసిద్దాము లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్వేతాన్ని జాగన్ే వివృద్ధే భరతర్షభ అప్రకాశోప్రవృత్తి ప్రమాదో మోహ ఏ సమస్యేతాన్ని జాయంతే వృద్ధే కురునందన కురునందన అంటే కురువంశము ఆనందింపజేయువాడా అనర్థం కురు అంటే కురువంశంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్జునుడి పేరు ఎప్పుడు గుర్తుకొచ్చినా అరే వీడు వంశంలో పుట్టాడు అని చాలా సంతోషిస్తూ ఉంటారు అని అర్థం అంటే నీ యొక్క కీర్తి నీ సద్గుణములు అంత నీ వంశం వాళ్ళందరినీ కూడా నీవెంతో సంతోషపెడుతూ ఉన్నావు నీ యొక్క సద్గుణముల చేత అని అభిప్రాయం ఏ పురునందన అర్జున తమసి వివృద్ధే తమోగుణం బాగా బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది యథాని జాయంతే ఈ లక్షణములు పొడతాయి కాబట్టి ఒక వ్యక్తిలో మీరు ఈ లక్షణాలు కనుక చూసినట్లయితే మీరు వెంటనే తెలిసేసి గుర్తుపట్టేసేసి కానీ వీడియందు తమో గుణము అధికముగా ఉన్నది అలా తామసికంగా ఉంటారు కనపడుతూ ఉంటారు మనకి తెలుస్తూ ఉంటుంది ఇది తమో గుణం మనలో ఉంటే కూడా మనకు తెలుస్తుంది ఇతరుల ఉన్నట్లయితే ఇతరులకు తెలుస్తుంది హెవీగా భోజనం చేసేసారని కొన్ని గారెలు వడలు మన వాళ్ళు ప్రిపరేషన్స్ అన్నీ కూడా తమో గుణానికి బాగా బలం చేసేటువంటివి రెండు పిండి వంటలు ఆ గారెలు చేసి వాటిలో కొన్నింటినీ ఆవే ఆవా ఇత్యాతులతో కూడినటువంటి పెరుగులో నానబెట్టడం రెండు పిండి వంటలు ఇటు గాలు తిన్నాం మళ్ళీ వడలు కూడా తిన్నాం అసలు గారి అసలు తినదంగా పదార్థమే కాదు అయినా కూడా ఏదో గార్లు పిండి అంటారు ఒకసారి నేను హెచ్చరిక చేశాను మీరు గాడ్లు అలా చేస్తూ ఉంటే నేను భిక్షకు రాను అని అయితే ఏమిటండి రోజు గారి స్వామీజీని చూడగానే అక్కడ కణం పెట్టేయటం దాంట్లో నూనె పోసేయటం గాలు చేసేస్తూ ఉండడం వడ్డించేస్తూ ఉండడం ఈ గాలి కద్దీనం పెడుతున్నారా రోజు గార్లు అనే కోప్ప అంటే అవి ఆరోగ్యానికి మంచిది కాదు అది అవి ఏం చేస్తాయంటే ఈ గారెలు చాలా నూనెని బాగా పీలుస్తాయి తర్వాత ఆ నూనె ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హీట్ చేసేసి దాంట్లో మీరు గారెలు వేసిన ఆ మునుములో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి ఆ నూనె కూడా పెరాక్సైడ్స్ కింద బ్రేక్ అయిపోతుంది అదంతా కార్గనైజ్ అయిపోతూ ఉంటుంది అదంతా లోట్లో పడేస్తే దానికి ఇంకా ఏదో నెయ్యి నెయ్యి గారెని లేకపోతే పాకంగారెని ఏవేమో పెట్టి నేటి గారెలు అంటే అర్థమైతి గారి సెల్ఫ్ ఇస్ బ్యాడ్ అంటూ ఉంటే దానికి నెయ్యి అధికంగా యాడ్ చేస్తే నెయ్యి మంచిది ఉంది నెయ్యి మంచిది ఎవడు ఆస్కే న్యూట్రిషన్ సైంటిస్ట్ అందుకే మా తాతగారు చెప్పారనుకో దట్ ఈజ్ నాట్ దీని పెద్ద పద్ధతి కాదు అది నెయ్యి గురికే ఏదో సంప్రదాయంగా అలా వస్తుంది సంప్రదాయం ఏం కాదు అది గతానుగతికం అనాలి దాన్ని సంప్రదాయం అనకూడదు గతానుగతికంగా వస్తుంది కనుక ఓ పిసక్ నెయ్యి ఓ చుక్క నెయ్యి వేసుకోవడము తప్పే మిని వెరీ మినిమం ఇండియన్స్కి అసలే వాళ్ళు వెరీ న్యాచురల్లీ హై కొలిస్టరాల్ ఉంటుంది ఇండియన్స్కి కాబట్టి నెయ్యి విషయంలో చాలా కాషియస్గా ఉండాలి డాక్టర్ని అడిగి చేయాలి ఏ పని న్యూట్రిషన్ సైంటిస్ట్నో డైటీషియన్నునో లేకపోతే ఫిజీషియన్ అడగాలి సజ్జన్ను అడగకూడదు ఇవి సజ్జను అడిగితే ఆయన ఏం చెప్తాడు ఫిజీషియన్ అని అడిగితే చెప్తాడు సో అప్పుడు ఏమన్నా నెయ్యి అంటే కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దని చెప్తాను అది వేసుకుని మీరు కాలక్షేపం చేయాలి తప్ప నేటి గారులు పాటన్ గారులు ఇలాంటివి మొదలుపెట్టుకోవడం ఏదో కొంత న్యూట్రిషన్ కూడా చెప్తూ ఉంటాను నా స్వభావం ఎందుకంటే మీరు అందరూ నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అందుకోసం నేను అలా చెప్తాను మిమ్మల్ని పట్టుకుని క్రిటిసేజ్ చేయడానికి చెప్తున్నాను అనుకోద్దు సో మధ్యాహ్నం గాలిలు వడలు బాగా పుచ్చుకున్నారనుకో ఇగో మూడో నాలుగో అదో రెండు బాగా ఉబ్బు ఉంటాయి బాగా తామసాహారం అది కూడా అది బాగా పుచ్చుకున్నారనుకోండి భోజనం అయిన తర్వాత ఎలా ఉంటుంది హెవీగా ఉంటుంది అది తమో గుణం యొక్క లక్షణం తమస్సు బాగా అది ఫిజికల్ తమస్సు ఫిజికల్ తమస్సు నుంచి సైకలాజికల్ తమస్సులోకి కూడా మనిషి వెళ్తాడు అది పెద్ద పెద్ద విషయమేం కాదు ఏమిటి తమో గుణ లక్షణం ఏం చెప్పినా తెలియదు ఇది ఏం చెప్పినా తెలియదు ప్రతి ఆత్మ అంటే ఏమంటే ఆత్మ ఏదో అడుగుతాడు ఆత్మ గురించి ఏదో అడుగుతాడు మీరు ఆరు మాసాలు ఆత్మ గురించి చెప్పినా వాడికి అర్థం కాదు కాబట్టి ఆత్మ మరి పుట్టకపోతే మరి పుట్టిగా పుట్టిందిగా ఎక్కడి నుంచి వచ్చిందంటే రామాయణం అంతా వినే రాముడికి సీత ఏవైంది అని అడుగుతాడు వాడికి వాడు తమో గుణ వాడు అప్రకాశ అక్కడికి ఏం చెప్పినా తెలియదంటే ఈ జస్ట్ అది అటువంటి వాళ్ళు మనకు మనకి చదువుతారు వాళ్ళకి మీరు ఏవో పాఠాలు అవి చెప్తారంటే వర్క్ అవుతారు ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి వాడికి వ్యాకరణం సోటబుల్ కాదు సో ఏం చేయాలి ఏదో సాహిత్యం ఏదో చెప్పాలి తర్వాత వేదాంతం సోటబుల్ కాదు కాబట్టి ఏం చేయాలి ఏదైనా కర్మ చేయమని చెప్పాలి సో వేదం వల్లించుకోమని చెప్పాలి వాడి వేద మంత్రాలు కాడికి స్వరం కాదు మంత్రాలు కూడా సరిగ్గా చెప్పలేదు అప్పుడు ఏం చేయాలంటే చూడు దేవుడికి అలంకారం చేయమని చెప్పాలి దేవుడికి అలంకారం చేస్తూ ఉంటాడు అలా కొంతమంది ఉంటారు వాళ్ళకి మంత్రాలు రావు ఏమీ రావు చదువు సంధ్యా ఏమీ ఉండదు బాగా వస్త్రాలు బాగా ఒక వేషం పర్టికులర్ వేషం వేసుకొని నామం లేకపోతే ఏదో గట్టిగా పెట్టుకుని దేవుడికి అలంకారం చేస్తాను అంటే ఏంటి పుములు అవన్నీ తీసుకొచ్చి దేవుడు అలంకారం ఇట్స్ బిడ్ బి జాబ్ ఇట్ నేను బాగా దేవుడికి బాగా అలంకారం చేస్తాను అనుకోండి అలా అలా కొంతమంది ఉంటారు అంటే అర్థం ఏంటంటే దేమే బి అట్ బెస్ట్ దేమే డూ ఏ గుడ్ జాబ్ హీరోన్ డే అంతే తప్ప ఆ జాబ్లో కూడా తెలివితేచేతతో సంబంధించిన జాబ్ వాళ్ళు చేయలేరు వాళ్ళు మ్యాథమాటిక్స్ తర్వాత వ్యాకరణము సంస్కృతంలో వ్యాకరణము వేదాంతము ఇటువంటి సబ్జెక్ట్స్ని అంటే సూక్ష్మమైన బుద్ధి కావలసినటువంటి సబ్జెక్ట్స్ని తెలుసుకుందుకు వాళ్ళకి యోగ్యత ఉండదు అలాంటి సందర్భం అంటే అప్రకాశ ఇంకా అప్రవృత్తిష్ట ప్రవృత్తి కూడా ఉండదు కోరికలు ఉంటాయి కోరికలు అనుభవం కానీ ఎక్కడో మూల్లో కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు అటు జోగుతూ ఉంటాడు ఎవడైనా కనపడితే వాడి దగ్గర అప్పుడిగేసి అది తీసుకెళ్ళిపోయి బాగా టిఫిన్ తినేసి ఆల్కహాల్లో నిషా ద్రవ్యం ఏదో చేసి ఆ రోజు అయ్యింది అనిపిస్తాడు ఎవడైనా అమాయకులు ఎవడైనా దొరికితే వాడి దగ్గర వాడి జేబులో వంద ఉంటాయి వంద రెండు వందలు ఉంటాయి వెయ్యితో మొదలు పెడతారు మీకు వెయ్యి రూపాయలు అప్పి వెళ్ళి రేపే వెయ్యి ఎక్కడి నుంచి వెయ్యి రూపాయలు అంత డబ్బు జేబులు ఎక్కడ పెట్టుకుని తిరుగుతాం అంటే అంత ఉందంటే యాభై ఆరు రూపాయలు ఆరు మీరు ఎటు పెట్టినా యాభై ఇచ్చేయండి అది పిచ్చుకునే షాపు దొరుకుతాడు సో అప్రవృత్తి అపిచ్చివాడు దొరకనంత వరకు మూల కుర్చీలోనో సోఫాలోనో పడి ఉంటాడు అంతే తప్ప ఒక యాక్టివ్గా పనిచేసి ధనాన్ని సంపాదిద్దామనే ప్రయత్నం ఉండదు అప్రవృత్తి కోరికలు ఉంటాయి కానీ ప్రవృత్తి యాక్టివిటీ ఉండదు తర్వాత ఆయా పరిస్థితులు ఘటి అయినప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేమీ రెస్పాన్స్ ఉండదు వాడు కర్తవ్య కర్మలను చెయ్యడు ప్రవృత్తి అంటే కర్తవ్య కర్మలను ఆ సందర్భాలను బట్టి చేసుకుంటూ పోవడము రాగంతో చేసినట్లయితే అది రజోగుణం వీడికి రాగం ఉంటుంది కానీ ప్రవృత్తి ఉండదు అప్రవృత్తిష్ట ఇటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలోనో మూడో అధ్యాయంలో ఓ నిత్యాచార స ఉచ్యతే అని వధించింది అంటే వాళ్ళకి కోరికలన్నీ ఉంటాయి కానీ ఆ కోరికలని ధర్మబద్ధంగా తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మాత్రం ఏమీ చేయదు అదేదైనా ఊరికే ఫ్రీగా మనం ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణిలో ఉంటారు ఎంతకాలం ఫ్రీగా దొరుకుతుంది ఫ్రీగా దొరకకపోతే అప్పు చేసేయడం ఉద్దేశంతో అప్పు చేయడం కాదు అప్పు అన్నాం డబ్బులు తీసేసుకోవడం ఆ మొహమాటాన్ని ఉపయోగించుకుని వాడి ఎగులో డబ్బులు తీసేసుకోవడం దానిక అప్పు అని పేరు పెట్టడం తీర్చిది ఏమీ ఉండదు అది అదో కొంతకాలంలో వస్తుంది ఇంకా తర్వాత ఏమవుతుంది అప్పు కూడా పుట్టదు అప్పుడేమవుతుంది అప్పుడు ఏమిటంటే చోరీ చౌర్యం దొంగతనాలు విచేటం ఇలాంటివన్నీ చేసి వాళ్ళు తమ యొక్క సోమరిధనాన్ని తిండిపోతు ధనాన్ని తాగుబోతు ఉంటారు అప్రకాశ అప్రవృత్తిష్ట ప్రమాద మరుపు ప్రమాదం అంటే ఇంతకు ముందు చెప్పారు సో ప్రమాదము రెండు రకాలు ఏ ఏ పనులు చేయకూడదో అది చేస్తాడు అది ఒక ప్రమాదము చేయకూడని పనులు చేయుట అది ప్రమాదము ప్రమాదం అంటే రోడ్ యాక్సిడెంట్ అనుకోకుని సుమా నేను ఈ మాట చెప్పాను మీకు ఇంత ప్రమాదం లేదు తెలుగులో ప్రమాదం లేదు రెండవది అవసరమైనటువంటి క్రియలను మరిచిపోతాడు చేయడు మరిచిపోతాడు లేకపోతే సోమరు గారు చేయడు సంధ్యావందనం ఉందనుకోండి అది చేయడు అరుణు దుట్లో సిగరెట్ కలుస్తూ ఉంటాడు సిగరెట్ కాల్చడం తప్పు కదా కానీ చేస్తాడు అది ప్రమాదం సంధ్యావందనం చేయాలి కదా కర్తవ్యం కదా అది చేయడు అది ప్రమాదం విశిష్టాలు ప్రమాదం సో ఈ శ్లోకంలో అప్రకాశానంది చూశారా ఇంతకుముందు సత్వగుణ లక్షణాల్లో ఏం చెప్పారు ప్రకాశ అని చెప్పారు దానికి ఆపోజిట్ తర్వాత అప్రవృత్తిహేను చెప్పారు దూసరా రజోగుణ లక్షణాల్లో ఏం చెప్పారు ప్రవృత్తిహేని చెప్పారు దానికి ఆపోజిట్ కాబట్టి అటు సత్వానికి విరుద్ధమే ఇటు రజస్సుకి కూడా విరుద్ధమే దానికి తోడు ప్రమాదం ఒకటి సో అంటే ఏమిటి అప్రకాశ అంటే ఆ అంతఃకరణంలో తెలుసుకునేటువంటి సామర్థ్యము సుతరాము లోపించి ఉంటుంది తెలుసుకునే సామర్థ్యమే ఉండదు ముద్దబ్బాయి అంటే బండబ్బాయి అంటుంది విషయాన్ని అలాగే తెలుసుకునే సామర్థ్యం అసలు ఉండదు ఏది చెప్పినా అర్థం చేసుకో తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటాడు ప్రమాద అంటే మరుపు కూడా ప్రమాద అంటే మరుపు కూడా అర్థమవు సో ఇది అప్రకాశ లక్షణం ఇంకా అప్రవృత్తి లక్షణము అంటే ఒక తెలుసు అండి ఏ పని చేయటానికి ఉత్సాహాన్ని చూపడం ఈ అప్రవృత్తి అనే దోషము మనకి తెలియకుండా మనలో కూడా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటారు ఇది సోషల్ మెలాయిస్ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక దోషం ఏం చేస్తారంటే ఇప్పుడు పల్లెటూరి నుంచి అక్కడ భేదవాళ్ళు ఉంటారు భేద ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు కూలీ నాళి చేసుకుని బతికేటువంటి ఫ్యామిలీస్ ఉంటారు ఆ పల్లెటూళ్ళలో వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా కూలీ అవీ చేసుకుని బతుకుతూ ఉంటారు వాళ్ళకి సిటీ రావడానికి అన్ని ఛాన్స్ ఉండదు కానీ హ్యాపీగా ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఓ పదేళ్ల అమ్మాయి ఉంటుంది ఓ పన్నెండు ఏళ్ళ ఉంటారు వాళ్ళు చదువు సంఖ్యా ఉండదు చదువు ఉండదు చదువు మాన్పించేసి ఉంటారు అది ఆ అమ్మాయిని పని మనిషి కింద తెచ్చుకురావటం సిటీకి సిటీకి సిటీలో కొంత ఖరీదైనటువంటి ఇంట్లో ఫ్లాట్లో కానీ హౌస్లో కానీ ఉంటూ ఉంటారు విశాలమైన ఇది ఉంటుంది ఆ తర్వాత భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు ఈ పని పిల్లలు ఉంటుంది ఈ పనిపిల్లకి ఒక కార్నర్లో ఒక చిన్న బెడ్ బెడ్ అంటే చిన్న మూట గొడవ అక్కడ మూట పెట్టుకుంటుంది వీళ్ళు భోజనాలు అందరూ తర్వాత వీళ్ళు వినటువంటి కష్టాలన్నీ కడిగేసిన తర్వాత ఆ మిగిలిన అన్నం ఉంటుంది అది తింటుంది కడుపుకుండా భోజనం చేస్తుంది ఏం సమస్యను కాదు బహుశా ఇంటి దగ్గర ఉంటే అంత అంత బాగా భోజనం చేయకపోవచ్చు అందుకోసం వచ్చింది అసలు అమ్మాయి అమ్మాయిని వాళ్ళు పంపించింది అందుకోసం మన ఇంట్లో ఉంటే అయ్యేవారి ఇంట్లో ఐదారి ఇంట్లో ఉంటే బాగా భోజనం చేస్తుంది అని పంపిస్తారు ఇంటి ఉంటే మంచి వస్త్రాన్ని కట్టుకోకపోవచ్చు కానీ ఇక్కడ ఉంటే మంచి వస్త్రాన్ని కట్టుకుంటుంది మంచి వస్త్రం ఉంటే ఏమిటి కాదు యూసుడు వస్త్రాలు ఉంటాయి కదా మేము అవి ఇస్తారు అది పట్టుకుంటుంది వీళ్ళ పిల్లలు బ్రేక్ఫాస్ట్లోనే తినేసి పుస్తకాలను పెట్టుకుని స్కూల్ పరిగెత్తు వెళ్ళిపోతారు ఆ అమ్మాయి ఆ జిన్నెలన్నీ కడుగుతో ఇంట్లో ఉంటుంది పని పిల్లలు ఈ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు ఆ పని పని పిల్లకి పనులు ఉంటారు ఎందుకంటే అమ్మాయికి భోజనం పెట్టారు తర్వాత మకాం నివాసం ఇచ్చారు తర్వాత కొద్దిగా కొద్ది జీతం ఇస్తారు భవిష్యత్తులో పెళ్లికి తిరిగినట్లయితే ఏదో బహుమానం కూడా ఇస్తారు వస్త్రాన్ని కూడా ఇస్తారు ఇన్ని ఇస్తున్నా కాబట్టి ఆ అమ్మాయికి పనులు బాగా చెప్తూ ఉంటారు అమ్మగారు ఇలా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు సొమ్మ సోఫోపేరా ఏదో వస్తూ టీవీ అది చూస్తూ ఉంటారు ఇళ్ళ చూడు అది అక్కడ పెట్టు ఆ జీపులు అక్కడ పెట్టు ఇళ్ళరా కాఫీ తాగడం పూర్తి ఈ గ్లాస్ తీసుకునిపోయాసి ఇంట్లో మనం అని అలా చెప్తూ ఉంటారు ఆమె లేవరు ఈ పని మనిషి నేర్చే ఇస్తూ ఆ పని మనిషి ఉంటుంది ఈ విడి యొక్క ఆరోగ్యం చెడిపోయి డైబెటీస్ అవుతుంది ఇదంతా కూడా అది ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఎందుకంటే ఆ వయస్సు సరైనంత వయస్సు లేకుండా పని మనిషిగా పెట్టుకోవడం అన్నది ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఇట్ ఈజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్ మీరు రాజధర్మాన్ని విరుద్ధంగా చేసినట్లయితే పాపము శాస్త్రాలు ఒప్పుకోవద్దు రాజధర్మం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా మీరు చేయకూడదు రాజధర్మాన్ని పాటించాలి మనం పౌరులమై ఉన్నందుకు రాజధర్మాన్ని పాటించాలి రైల్వే స్టేషన్కి వెళ్తే ప్లాట్ఫామ్ టికెట్లు కొన్నిసేయాలి రైల్వే వాళ్ళకి ఆ పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేసేయాలి అందుకే కానీ నేను ఇవ్వకుండా వాళ్ళ నాకు తెలుసునని గుడ్ మార్నింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చేయటం అలాంటి పొరపాటు అలాగే పని పని పెట్టుకున్నప్పుడు అది రాజధర్మానికి విరుద్ధము కాబట్టి అలా చేయకూడదు చుట్టినట్టు తర్వాత ఇట్ ఈజ్ యూ షుడ్ బీ వెరీ ఇన్సెన్సిటిబుల్ టు డూ దాట్ ఆ సెన్సిటివిటీ ఉండకుండా ఒక రకమైన ఇన్సెన్సిబుల్గా అంటే సంవేదనశీలం అనేది లేకుండగా కొంచెం బుద్ధి బండబారిపోయి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు రకమైన భేద బుద్ధిని అంటే మీ సొంత పిల్లలకి ఒక రకంగా ఆహారం ఇస్తారు పని ఇంకో రకంగా ఆహారం ఇస్తారు మీ సొంత పిల్లల ఏడన ఒక రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు పని పిల్ల ఏడన ఇంకొక రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు అట్ ది సేమ్ టైం ఆఫ్ ది సేమ్ ఏజ్ విట్వీన్ ది సేమ్ ప్రమిసెస్ అటువంటి భేద బుద్ధిని మీరు బుద్ధిని చూపిస్తూ ఉండాలి ఆయన డైలీ బేసిస్ ఆయన అవర్లీ బేసిస్ హౌ కెన్ యూ డూ గా మేస హౌ పీపుల్ కెన్ బీ సో ఇన్సెన్సిబుల్ నేను ఒక టాపిక్ బహుశా చాలా సెన్సిటివ్ టాపిక్ దాన్ని నేను తీసుకుని ఐఎమ్ క్రిటిసైజింగ్ ఇట్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దాట్ బికాస్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద అయితే దాంట్లో కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి లైక్ అమ్మాయిని తల్లిదండ్రులు తమ ఇచ్చేతమే పంపిస్తారు ఎందుకంటే వాళ్లకు ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు పంపిస్తారు కాబట్టి వాళ్ళు కావాలని పంపించారు తప్ప వీళ్ళేమీ ఫోర్స్ చేసి తీసుకొచ్చింది కాదు కదా క్వియర్షన్ అనేది ఏమీ లేదు కదా కాబట్టి వీళ్ళ తరఫున అది ఇ ఫేవరబుల్ పాయింట్ ఆ ఫేవరబుల్ పాయింట్ ఉన్నప్పటికీ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఇట్ మేక్స్ యూ వెరీ ఇన్సెన్సిబుల్ అండ్ దేర్ ఇది తమో అనేది కాబట్టి ఆలోచించుకోవాలి ఆ పని పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచే ఇంటి దగ్గర ఉంచేసేయాలి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచేసి ఆ అమ్మాయికి చదువుకునేందుకు చక్కగా సహాయం చేసి పెళ్ళికి కూడా సహాయం చేసి మన ఇంట్లో పనులన్నీ మనం చక్కగా కష్టపడి చేసుకున్నట్లయితే మీరు సత్వగుణ ప్రధానులు అయిపోతారు విషుడ్ అలా చేయాల్సి అంతే తప్ప వాళ్ళ చేత చాకరీ చేయించుకోవటం తప్పు లేదా చిన్న సర్వీస్ తప్పు కాదు విత్ లవ్ మన పిల్లల చేత మనం పని చేయించుకోము మన పిల్లలకి మార్కెట్కి వెళ్ళి కోల్పోతున్నా అని చెప్పమరే అలాగే ఇంకో వాళ్ళ పిల్లడికి కూడా చెప్తే చెప్పి ఏదైనా వాళ్ళకి కొంత సేవ చేస్తే తప్పు కాదు కానీ వాళ్ళని సర్వెంట్ అనే ముద్ర వేసి ఆ రకంగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి మనం ఇంత డబ్బిస్తున్నాం కాబట్టి మనం తగినంత చాకరీ వాళ్ళకైతే చేయించుకోవాలనేటువంటి స్వార్థబుద్ధితో ఆ సెన్సిబిలిటీ అనేది లేకుండగా చేస్తూ ఉంటారు కొంతమంది అది చాలా తప్పు అది అదేమవుతుందంటే అప్రవృత్తి అనే దోషంలో పడి అంటే ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉండడం డ్యూటీ చేయకుండా కూర్చుని ఉండడం డ్యూటీ చే డ్యూటీ చేయరు కూర్చుని ఉండడం వంట అమ్మలక్క చేస్తుంది పని ఇల్లు చుడవడం పది మనిషి చేస్తుంది వీధిలో చూడడం పది ఇంకోహట చేస్తాడు అమ్మగారు ఇంకే మహిళా మండలికి వెళ్ళొస్తూ ఉంటారు ఏ పని చేయకుండా ఉంటారు అయ్యగారు ఏదో అయ్యగారు దాన్ని అయ్యగారు ఉంటారు అన్నింటికీ అమ్మగారే పక్కర్లా అయ్యగారు కూడా సో ఈ విధంగా అప్రవృత్తి అంటే ఏ పని చేయకుండా అలాగే సోమరి ధనంగా ఆధునిక సమాజాలలో సివిలైజ్డ్ సొసైటీస్లో అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ సొసైటీస్లో ఇటు ఇది ఒక మేజర్ దోషము ఈ దోషానికి వాళ్ళు వాళ్ళు ఫలాన్ని వెంట వెంటనే అనుభవిస్తూ ఉంటారు అంచేతనే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డైబెటీస్ వర్స్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ వేరియస్ అదర్ సైకోసోమాటిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా మీకు ఈ రిచ్ క్లాసెస్లోనూ అప్పర్ మిడిల్ క్లాసెస్లోనూ ఈ రోగాలన్నీ మీకు కనబడతాయి అవన్నీ కూడా ఈ తమో నుంచి వచ్చినటువంటి ఈ మాత్రమే మీరు తమో గుణాన్ని సత్వ రజోగుణంతో జయించేసి రజోగుణాన్ని సత్వగుణంతో జయించి మీరు జయించినట్లయితే మీరు కుటుంబ జీవనము సమాజ జీవనము శాంతంగా సంతోషంగా హ్యాపీగా గడుపుతారు రజ సత్వగుణాన్ని కూడా సత్వగుణాన్ని దేంతో జయించాలి మరే గుణంతో జయించాలి సత్వగుణాన్ని సత్వగుణంతో జయిస్తారు అంటే సత్వగుణము తనంత తానుగా గుణాతీత స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఆ విధంగా మానవులైపోతున్నందుకు మనము జీవన్ముక్తిని పొందవలేము అనేది ఈ మార్గంలో ఉన్నటువంటి లక్ష్యం అలా ఉంటుంది ఇక్కడ డబ్బు సంపాదించాలి భోగాలు అనుభవించాలి అనే దృష్టి ఉండదు ఇక్కడ అసలు ఆ గోలు ఉండదు ఆ గోలు ఉన్నట్లయితే అదంతా కూడా రజోగుణమైపోయి చాలా దోషముగా పరిగణింపబడుతుంది ఇక ప్రమాద ప్రమాద అంటే చెప్తున్నాను కదా మీరు ప్రమాదాన్ని కొంచెం నేను వ్యాఖ్యానిస్తాను మీరు గమనించండి ఎందుకంటే జనులలో ప్రమాదం ఉంటుంది ప్రమాదం అనే దోషం ఉంటుంది చెప్పాను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చేయవలసిన కర్తవ్య కర్మను చేయకుండాట ప్రమాదము చేయకూడని తప్పు పనులను పనిగట్టుకొని చేయుట అది కూడా ప్రమాదమే తర్వాత ఇంకో రకమైన కర్మలు ఉంటాయి క్రియలు కర్మలు కాదు క్రియలు అది ఎలాంటి క్రియలు అంటే వాటి ఆ చేసేవాడికి పారమార్థిక ఉన్నతి ఉంటుందా ఉండదు పోనీ వాడు ఇహలోకంలోనైనా అభివృద్ధికి వస్తాడా రాదు పోనీ దాని వాడు చేసేటువంటి క్రియ వల్ల సమాజానికి ఏమైనా సేవ ఉంటుందా ఉండదు వాడి చేసేటువంటి క్రియ వల్ల వాడి శరీరానికి ఏమైనా ఆరోగ్యము కుశలత సుఖము ఉంటుందా ఉండదు అటువంటి పనులు చేస్తాడు ఏమిటది తంబాకు నగులుతాడు తంబాకు నవ్వులేకపోతే సిగరెట్ రాలుస్తాడు ఆల్కహాల్ త్రాగుతాడు వీటి వల్ల ఎవరికి వాడికి పారమార్థికంగా ఏమైనా మోక్షాన్ని పొందుతాడా సిగరెట్ తాగితే మోక్షం వస్తుందా వాడి శరీరానికి పోని సుఖం అవుతుందా సమాజానికి ఏమైనా ప్రయోజనం అవుతుందా తర్వాత కుటుంబానికి ఏమైనా సేవ ఉంటుందా దానివల్ల అటువంటి పనులు చేస్తారు పుట్ట తాగడం సిగరెట్ తాగడం కోడింతేతడం తంబాకు అంటే అంటే పొగాకుతో పొగాకు ఉత్పత్తులు Haan, uh, pāna mil ummu lehsto on, na na. What a, what a society. What kind of a thing it is. Yavala vannar, bombayala yavala vannar. Bombay ko faanina ratchad. Ayana accah bombayala he told the tiri ki, here is a, this is a society of spitting, spitters. It's a society of spitters. Ikkadam ummi vehi ar adhu anumtu. What does it mean? And the andru veshto on patta. Why is it a vishto on the matta? ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళిన వెంటనే లంచములు ఇయ్యకూడదు అని బోధి పెట్టేటప్పుడు వాట్ ఇస్ ఇట్ మే అలా పెడుతూ ఉంటాం లంచము ఇయ్యకూడదు అని బోధు ఆ లోపల ఉన్న వాళ్ళందరూ లంచం పుచ్చుకునే వాళ్ళే అని పెట్టినట్టుగా ఉంది అదే చూడాలతో శరం కన్నా చే చాలా చిత్రంగా ఉంటుంది సోషల్ లైఫ్ ఇదంతా కూడా ప్రమాదము అనే క్యాటగిరీ ప్లేయింగ్ కార్డ్స్ దృష్టాంతం ఈ నాలుగు టేకా తారతలు దానివల్ల ఎవరికి ఉపకారం ఎవరికి ఉపకారం అది కూడా అటువంటి దృష్టాంతమే అవన్నీ కూడా ప్రమాదము అనే కేటగిరీలోకి వస్తాయి క్రియలన్నీ కూడా ఈ ప్రమాదం లక్షణం ఉన్నట్లయితే వాడి జీవితము వ్యర్థమైపోతుంది వాడి దగ్గర ఉన్న సంపద డబ్బు అవి ఉంటాయి అవంతా కూడా వేస్ట్ తర్వాత వాడు అటర్లీ యూస్లెస్ యాక్షన్స్ ఎందుకు కొరగాని పనులను చేస్తూ ఉంటాడు వెళ్ళి అక్కడ ఫామ్ షాప్ బయట ఒక చిన్న స్టూల్ ఉంటే దాన్ని కూర్చుని వాడితో కబుర్లు చెప్పొస్తాడు ఒక ఎంతసేపు ఫామ్ షాపు అతను పామ్ షాపులో సిగరెట్లు వీడిలో అమ్ముతూ ఉంటాడు వీడు వాడికి తోడు అడ్డు పైగా అడ్డు కూడా ఆ సిగరెట్ కొనుక్కున్నవాడు సిగరెట్ వెలిగించుకోవడానికి ఒక తాడుకి నిప్పు ఉంటుంది ఆ తాడు కూర్చుంటాడు వీడియో ఇలా సిగరెట్ కొనుక్కునే తప్ప అంటే వీడు తప్పుకుంటాడు వాడు మళ్ళీ సిగరెట్ వదిలించుకోవాలని మళ్ళీ కూర్చుంటాడు వీళ్ళు అక్కడ కూర్చుని వాడితో తప్పుడు ఈ సమకుండా ప్రసాదం ఉండాలి సరే వాళ్ళు రియల్లీ స్కమ్ ఆఫ్ ది సొసైటీ అని అనొచ్చు బ్యాడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ నాట్ గుడ్ మేబీ నేను అంత పరుషంగా నక్కర్లేదేమో నాట్ గుడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ కాబట్టి తమోగుణానికి సంబంధించిన లక్షణము ఇసుమంతైనా కూడా మనలో లేకుండా చూసుకోవాలి రజోగుణాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపట్టి ఆ దోషపూర్ణమైన ప్రవృత్తి దోషపూర్ణమైనటువంటి ఆరంభము అది రజోగుణం సహజ సిద్ధమైన ప్రవృత్తి యోగ్యమైన ఆరంభము అది రజోగుణం కాదు అది సత్వగుణం కిందకే వస్తుంది కాబట్టి వాటిని అట్టే పెట్టుకునే దోషముతో నిండినటువంటి ప్రవృత్తిని ఆరంభము మనం పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది సత్వగుణంలో మిగిలిచి ఉండాలి ఇందుకోసమని ఈ విచారాన్ని ఇలా చేస్తూ ఉంటాము